్రహ్మస్ వర్ణోతిదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంత వందే గురు పరంపరా సహనా సహనౌ భునంతు సహ వీర్యరవహైస్మస్ మామి పిశామహై ే భాష్యంలోనందీమాంసా ప్రకృత తప్ప ఫలం ఉపసంహర్త్యం అంటే ఇక్కడ అహా ఇక్కడ ఇదేదో ఉపాసనని మీరు అనుకోవద్దు సజ ఎలాగైతే దక్షిణేక్షన్ పురుష ఇత్యాది స్థలాలలో హృదయస్థానంలో ఉపాసన ఉన్నది కుడికంట్లో ఉపాసన చేయమని సూర్యభగవాను బింబమునందు ఉపాసన చేయమని ఇలాంటి ఉపాసనా వాక్యాలు ఉన్నాయి ఇది కూడా సజశ్చాయం పురుషే యుశ్చాసావాదిత్యే ఇది ఏదో ఉపాసన అని అక్కడ ఉపాసన కాదు అక్కడ అంశం తర్వాత సజశ్చాయం పురుషే ఒక విశిష్ట స్థాన నిర్దేశం కూడా లేదు ఇక్కడ ఇక్కడ టాపిక్ పరబ్రహ్మస్వరూపాన్ని యా టాపిక్ ఏమంటే పరబ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవటం ఉపాసనకి జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది ఉపాసన అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా భావిస్తే ఉపాసన అవదండి ఉన్న వస్తువుని మరో రకంగా భావించాలి మీరు లింగాకారమునందు మృతునందు అంటే మట్టియందు ఈశ్వరుణ్ణి భావన చేయాలి ఇప్పుడు మట్టితో చేసిన లింగం ఉంటుంది అనుకోండి ఇది మట్టి ముద్ద అంటే ఇంకా అది ఉపాసన అవ్వదు అది మట్టి ముద్దే ఇది మట్టి ముద్ద కదండి మళ్ళీ దాని మీదకి అదొక లాజిక్ కూడా అంటే దెన్ ఇట్ ఈస్ ఓకే యు ఆర్ రైట్ బట్ యు ఆర్ నాట్ డూయింగ్ అనే ఉపాసన మట్టి ముద్ద అంటే ఉపాసన అవద్దు లింగ శివుడు అంటే ఉపాసన కాబట్టి ఉపాసనలో ఒక వస్తువునందు మరి ఒక దానిని అధ్యారోపణం చేస్తారు దాన్ని ఉపాసన అంటారు కానీ జ్ఞానంలో దీంట్లో అధ్యారోపణం చేసేది ఏమి ఉండదు యథాతథంగా తెలుసుకుంటారు ఉన్న దానిని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటారు దాన్ని జ్ఞానము అంటారు కాబట్టి ఇక్కడ పురుషుని యొక్క పురుషుని యొక్క స్వరూపమునందు పురుషుని ఏ చైతన్యం ప్రకటన సూర్య భగవానునియందు అదే చైతన్యము అది హిరణ్య గర్భుని రూపంగా సూర్యభగవానుడు హిరణ్య గర్భునకు ప్రతీక మనం చాలాసార్లు అనుకున్నాం సో ఆ హిరణ్య గర్భోపాధి ఎందు ప్రకటమయ్యే చైతన్యము సచ్చాయం యశ్చాసా వాదిత్యే అంటే సయశ్చాయం పురుషే ఉన్న ఒక మనుష్యుని ఎందు ప్రకటమయ్యే చైతన్యము వేరువేరుగా ఉన్నట్లు కనపడ్డా సేకహా అది ఒక్కటి అంటే సర్వ జగత్తునందు ఒకే ఆత్మచైతన్యం ప్రకటమవుతూ ఉన్నది అది ఉపాధి భేదాన్ని బట్టి భిన్నంగా ఉండదు భిన్నంగా ఉన్నట్లు కనబడుతుంది అదే ఏకత్వం అంటే అది మనం ఇక్కడ చెప్తున్నాము తర్వాత ఇది ఇది ప్రకరణం దట్ ఈస్ ది కాంటెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఆనందమీమాంస యొక్క ఫలమును కూడా ఉపసంహారం చేసే సందర్భం ఒకటి ఉన్నది అదే అంటున్నారు ఆయన నన్ను ఆనందస్యమీమాంసా ప్రకృత కశాపి ఫలం ఉపసంహర్తవ్యం సో అటువంటి సందర్భం కూడా ఉన్నది ఆ సందర్భాన్ని ఆయన నిరూపిస్తారు ఎలాగంటే అభిన్న స్వభావక ఆనంద పరమాత్మవ నా విషయ విషయ సంబంధ జనిత ఇది ఇప్పుడు ఒక విషయము అంటే భోగ సాధనము భోగ్య వస్తువు విషయి అంటే పరిచ్ఛిన్నమైన జీవుడు వ్యక్తి సో ఈ భోగ్య వస్తువు యథార్థం నేను పరిచ్ఛిన్నుడను అల్పుడను ఇది యథార్థమే ఇది సత్యమే పీపుల్ టేక్ లైక్ దట్ యు నో దట్ ఈస్ హౌ పీపుల్ టేక్ ఈ భోగ్య వస్తువులన్నీ ఇవి దే ఆర్ ట్రూ యాజ్ దే ఆర్ ఐ ఆమ్ ఏ యూస్లెస్ గై అండ్ దట్ ఈస్ ఆల్సో ట్రూ యాజ్ ఇట్ ఈస్ సో దట్ ఈస్ హౌ ది టేక్ యూస్లెస్ గై అంటే నా అభిప్రాయం వీడు అపూ అపూర్ణుడు అచేతనే కదా కాముననేది పుడుతోంది కాబట్టి నాకు ఇవి ఈ వస్తువులు లేకపోతే ఈ భోగ భోగ్య వస్తువులు లేకపోతే నాకు ఆనందం లేదంతా దుఃఖమే ఈ భోగ్య వస్తువులు కనుక నాకు నా ఒళ్ళు పడిపోతే వచ్చి నాకంతా సుఖమే అని వీడు భ్రమపడుతూ ఉంటాడు ఏదో ఎత్కించి సుఖాన్ని కూడా అనుభవిస్తాడు సమ్ టెంపరల్ సుఖము శంకర్లు ఉన్నారు కదా అనవస్థిత చలహ సుఖ చలహ అని అలాంటి సుఖాన్ని ఎత్కించి అనుభవిస్తాడు అనుభవిస్తూ ఆ సుఖం ఆ బాహ్య వస్తువు యొక్క ధర్మం అని కూడా అనుకుంటూ ఉంటాడు సో ఆ రకంగా వచ్చిపోయేటువంటి సుఖము అది ఏదైతే కలదో అది పరమాత్మ కాదు వచ్చిపోయే సుఖం పరమాత్మ కాదు వచ్చిపోయే సుఖము వెనుక ఏ చైతన్యము ఉన్నదో వచ్చిపోయే సుఖంలో ఆ ఉపాధిని నివారణ నిరు నిషేధిస్తే మిగిలేటువంటి చైతన్యము అది పరమాత్మ కాబట్టి వచ్చిపోయే సుఖం పరమాత్మ అనుకోకూడదు సో నెక్లెస్ బంగారం అవుతుంది కానీ బంగారం అంటే నెక్లెస్ కాదు బంగారం అంటే నెక్లెస్ కాదు ఇట్ ఈస్ సో మెనీ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ మన్ నన్ ఆఫ్ ద సో ఆ విధంగా ఎనీవే వచ్చిపోయే సుఖాన్ని చూపించి ఇదిగో ఇదే పరమాత్మ అని అనుకోకూడదు అది పరమాత్మకు ఉపలక్షకము దాని యొక్క స్వరూపాన్ని మీరు అన్వేషించినట్లయితే సరిగ్గా అనలైజ్ చేస్తే మీరు పరమాత్మను చేరుకోవచ్చు అని అభిప్రాయం సో కాబట్టి ఆనందము ఏది పరమాత్మ అని అనడానికి అవకాశం ఉండదో ఆ ఆనందము ఎలా ఉంటుంది అభిన్న స్వభావక ఆనందము భేదరహితంగా ఉంటుంది భేదము దాని ఎందు ఉండదు నేను మీకు మనవి చేశాను ఇది ఇది భోగ వస్తువు వల్ల వచ్చిన సుఖము అనాలసిస్ తర్వాత వస్తుంది ఆ ఆనందాన్ని అనుభవించే క్షణంలో భేదం ఉండదు కాబట్టి ఆనందము స్వభావమే భేదము లేకుండా భేదం తర్వాత వస్తుంది వీటి తర్వాత అజ్ఞానం చేత భేదాన్ని కల్పిస్తాడు సో ఆ విధంగా విషయీ విషయము అనే భేదము ఎక్కడ ఉపమర్దితమైపోతుందో అటువంటి ఆ అభిన్నము అభేదమే స్వభావముగా కలిగినటువంటి ఆ చైతన్యము యొక్క స్వరూపమే ఆనందం అదే పరమాత్మ కాబట్టి మీరు ఆనందాన్ని అనుభవించిన ప్రతిక్షణంలో యు ఆర్ వన్ విత్ దట్ పరమాత్మ ఆనందం పూర్తయిపోయిందనుకున్నప్పుడు దాని నుంచి బయటికి మళ్ళీ జారిపోయి మళ్ళీ ఉపాధి ధర్మాలని తన నెత్తిమీడు వేసుకుని వీడు కంటాలు పడుతూ ఉంటాడు జీవునివలే ఇది వ్యవస్థ నను తనురూప ఏవా అయం నిర్దేశ సయ్చాయం పురుషే యశ్చావాదిత్యే సేక భిన్నాోపద్దనా భిన్నాధికస్థ విశేష ఉపమర్ధే ఓకే సో అధ్యతనే భేదము ఉన్న చోట వస్తువు లేక పరమాత్మతత్వము లేదు భేదమున్న చోట ఉపాధులే ఉన్నాయి ఆ ఉపాధులు మిథ్య టెంపరల్ తాత్కాలికములు వస్తుస్వరూపం కాదు ఆ సత్యాన్ని బోధించటం కోసమే ఇక్కడ దానికి అనురూపముగా అంటే ఎక్కడ అభేదమో అది వస్తువు అది యథార్థము అనేటువంటి ఏ థీసిస్ కలదో దానికి అనురూపంగానే ఈ నిర్దేశము ఉన్నది ఎలాగంటే సయం పురుషే యశ్చాసావాదిత్యే స అని అంటే ఇప్పుడు ఇక్కడ ఆ స అని చెప్పేప్పుడు ఎలాగ నిర్దేశించేస్తున్నారో చూడండి భిన్నములైన అధికరణాలని తీసుకున్నారు అధికరణము అంటే లోకస్ సూర్యమండలము ఒక అధికరణం లోకస్ ఆ సూర్యమండలంలో హిరణ్య గర్భుడు ప్రకటమవుతూ ఉంటాడు దట్ ఈస్ హౌ వీ టేక్ ఇట్ సూర్యమండలం స్టాండ్స్ ఫర్ హిరణ్య సూర్య స్టాండ్స్ ఫర్ ద క్రియేటర్ అలా తీసుకుంటాం సూర్యుడు సింబల్ చేతనే సూర్యోపాసన ఉంటుంది సూర్యుడే బ్రహ్మని కాదు సూర్యునేందు బ్రహ్మని భావన చేస్తాం సో ఎలాగైతే శివలింగమునందు శివుణ్ణి భావన చేసినట్టుగా సూర్యునందు పరబ్రహ్మని సగుణ బ్రహ్మని క్రియేటర్ని భావన చేస్తాం సో అదొక అధికరణము లోకస్ తన శరీరము ఇది ఇంకో లోకస్ సో భిన్న లోకస్ భిన్న అధికరణ ఈ భిన్నమైన అధికరణములలో ఉండే చైతన్యం ఉన్నదే ఆ చైతన్యమునందు ఏకత్వాన్ని చెప్పాలి ఇప్పుడు అధికరణము లక్షణాలని మీరు దానికి జత చేస్తే ఏకత్వం చెప్పడం కుదరదు సూర్యమండలాంతర్గత చైతన్యము అనే ఆ సూర్యమండలాంతర్గత అనే విశేషణాన్ని దాని పక్కన అలా జోడిస్తూ కూర్చుంటే ఏకత్వం కుదరదు సో నెక్లెస్ను కంకణం ఏకం అంటే ఆ నెక్లెస్ నెస్ని తీసి ఈ కంకణం నెస్ని తీసేస్తేనే ఏకత్వం కుదురుతుంది కాబట్టి సూర్యమండలాంతర్గత చైతన్యంలోంచి సూర్యమండల ఉపాధి లక్షణాన్ని తీసేయట్టయి పురుషాంతర్గత చైతన్యంలోంచి పురుషోపాధిని తీసేయండి ఉపాధి అనిత్యం అసత్యం ఉపాధి యథార్థం కాదు కాబట్టి ఉపాధిని తీసేసేయండి తీసేస్తే అప్పుడు దాన్ని ఏమంటారంటే శుద్ధ చైతన్యం ఉంటారు సూర్యోపాధిక సూర్యో సూర్యమండలాంతర్గత చైతన్యంలోంచి సూర్యమండల ఉపాధిని తీసేస్తే శుద్ధ చైతన్యం ఇది శుద్ధ చైతన్యమే ఆ శుద్ధ చైతన్యం రూపంగా ఏకత్వం సిద్ధిస్తుంది సో తత్వమసి అంటే తత్ అంటే ఈశ్వరుడు త్వమంటే జీవుడు అంటే ఏకత్వం సిద్ధించదు ఈశ్వరుడు ఎందుండే ఈశ్వరత్వము ఉపాధి కృతము విత్ రిఫరెన్స్ టు ది యూనివర్సల్ బాడీ హీస్ కాల్డ్ ఈశ్వర విత్ రిఫరెన్స్ టు దిస్ ఇండివిజువల్ బాడీ హీస్ కాల్డ్ జీవ దేర్ ఫార్ ఈ రిఫరెన్స్ పాయింట్స్ రెండు తీసిపారాయి తీసేస్తే అప్పుడు ఇట్ ఈస్ వన్ అండ్ ది సేమ్ సో తత్వమసి అంటే అది సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఆ భిన్న అధికరణములం నుండేటువంటి విశేషమును అంటే ఉపాధి ఉపమర్దేన తొలగించుట చేత అటువంటి ఏకత్వము నిర్దేశింపబడి ఉన్నది నను ఏమపి ఆదిత్య విశేష గ్రహణం అనర్థకం అంటే అంటాడు అలాంటప్పుడు ఈ ఆదిత్య విశేషాన్ని ఎందుకు అక్కడ ఉన్న చైతన్యం ఎక్కడ ఉన్న చైతన్యం అంటో ఆ విశేషాలని అక్కడ ఇక్కడ అని ఆ విశేషాన్ని విశేషమంటే స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఓ పర్టికులర్ లోకస్ దాన్ని ఎందుకు గ్రహించాలి చెప్పదలుచుకున్నది ఏకత్వమే కదా ఏకత్వమే చెప్పదలుచుకున్నప్పుడు చైతన్యమో ఒక్కటి అని చెప్పి ఊరుకో మరి ఆ విశేషాన్ని ఈ విశేషాన్ని టేకప్ చేసి ఆదిత్యుడు ఆదిత్యుడు అంటావు ఎందుకు తీసుకొచ్చావు ఆదిత్య పదాన్ని ఎందుకు తీసుకొచ్చావు ఆదిత్యత్వాన్ని నిరాకరించడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆదిత్య పదాన్ని పెట్టడం అనవసరం కదా అని ఒక శంక అంటే నా అనర్థకం అనర్థకమేం కాదయ్యా ఎందుకంటే ఇక్కడ చెప్ప ఇక్కడ ఆదిత్య పదాన్ని ఆదిత్యుడిని రంగంలోకి తీసుకొచ్చి ఫీల్డ్లోకి తీసుకొచ్చి ఆదిత్యుడిని తిరస్కరించడం వందు తాత్పర్యం కాదు ఇక్కడ మరి తాత్పర్యం ఏమిటంటే ఉత్కర్ష అపకర్ష అపోహార్థత్వాత్ అపోహార్థత్వాత్ ఇక్కడ ఆనందమీమాంసలో అపకర్ష నుంచి ఉత్కర్షకు వెళ్ళాం తక్కువ ఎక్కువ తారతమ్యము అంటారు ఈ తారతమ్యాన్ని చెప్పాం ఈ తారతమ్యాన్ని అంతని చెప్పిన తర్వాత వీడికంటే వాడెక్కువ వాడికంట వాడు ఎక్కువ వాడికంట వాడు ఎక్కువ నల్లా తారతమ్యాన్ని అంతని చెప్పిన తర్వాత శృతి అక్కడే వదిలేసింది అనుకోండి అక్కడే వదిలేస్తే వీళ్ళు ఏం చెప్తారంటే తెలిసినా ఈ తారతమ్యమే కరెక్ట్ అని చెప్పి కూర్చుంటారు ఇలాగ ఈ భేదాలన్నీ ఉంటాయి అదే కరెక్ట్ అలా చెప్పేవాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు దే టేక్ దిస్ లెవెల్స్ దిస్ లెవెల్స్ యాజ్ రియల్ అండ్ లిటరల్లీ దే ఆర్ కరెక్ట్ అండ్ సో ద డివిజన్ ఈజ్ రియల్ ద డివిజన్ hierarchy... చూడండి మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూడండి ఎక్కడికైనా హైర్ ఎలా ఉంటుంది హైరార్కీ లేదంటే ఎక్కడ కుదురుతుంది ఎక్కడ ఉన్నట్టుగానే అక్కడ ఉంది హైరార్కీ కాబట్టి హైరార్కీ అంతా సత్యము అని వీడు భ్రమపడతాడు అలా భ్రమపడే అవకాశం ఉన్నది అందుకోసము ఇక్కడ ఉత్కర్ష ఇక్కడ అపకర్ష అన్నది కేవలము ఆ ఉపాధుల్ని బట్టి వచ్చిందే కానీ వాటినే మీరు యథార్థంగా తీసుకోవటానికి వీలు లేదు వస్తువు నందు ఉత్కర్ష అపకర్ష అనేది లేదు సో ఏమన్నా నెక్లెస్లో ఉన్న బంగారం గొప్పదా ముక్కు ఉన్న బంగారం గొప్పదా ఏది గొప్పది నెక్లెస్ గొప్పది ముక్కు కంటే ఎందుకంటే బరువు ఎక్కువ ఉంది ఖరీదు నెక్లెస్లో ఉన్న బంగారం గొప్పదా ముక్కు ముక్కలో ఉన్న బంగారం గొప్పదా అంటే యూ కెనాట్ ఆన్సర్ బూత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ సో ఆ విధంగా వీడు ఇక్కడ ఆనందం గొప్పది అక్కడ ఆనందం గొప్పది ఏంటో ఆనందంలో భేదాలను వేసేసి కూర్చుంటాడేమో అనేటువంటి ఆ భేద దృష్టిని నివారించటం కోసం అక్కడ ఉత్కర్షని ఇక్కడ అపకర్షని అపకర్ష తక్కువ రెండింటినీ కూడా తొలగించేసి వస్తువు ఒక్కటే చెప్పడం కోసమని ఉత్కర్షకి దృష్టాంతంగా ఆదిత్యుణ్ణి ఆదిత్యుడి అంటే హిరణ్య బ్రహ్మణ ఆనంద ఆ బ్రహ్మే ఆదిత్య మండలాంతర్గతంగా హిరణ్య గర్భుడే భావన చేయబడతాడు సో ఆదిత్యుణ్ణి ఇంకా లోయెస్ట్గా మనుష్యుణ్ణి పెట్టుకున్నాం కదండీ మానుష ఆనంద అదే దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఈ మనుష్యుణ్ణి ఈ రెండింటినీ తీసుకుని అక్కడ ఉత్కర్షణి ఇక్కడ అపకర్షణి తొలగించి ఉన్నదంతా ఒకటే వస్తువు ఆది ఏ పరమాత్మ పరబ్రహ్మ అని చెప్పడం కోసం ఈ విధంగా రెండు లోకస్సుల్ని ఎన్నుకోవడం జరిగింది అంతేగాని చైతన్యం ఒక్కటే అని చెప్తే అంత బాగా మనకు అర్థం కాదు అందుకోసం ఆదిత్య మండలాన్ని మనం పిక్చర్లోకి తీసుకోవటము జరిగినది ద్వైతస్య మూర్తమూర్త లక్షణ పరహ ఉత్కర్ష సవిత్రభ్యంతర్గత అది అదే చెప్తున్నారు ఉత్కర్షకి హయ్యెస్ట్ పాయింట్ సూర్యుడు అంటున్నారు ఈ ద్వైతం ఉన్నది ద్వైతము అంటే నానాత్మము ఇది ప్లూరాలిటీ ఈ ప్లూరాలిటీ ఎలా ఉన్నది మూడు మూర్తములు రెండు అమూర్తములతోటి ఉన్నది పంచభూత పంచభూతముల యొక్క స్వరూపమే కదా ప్లూరాలిటీ అంటే ఈ పంచభూతాలు కలిసే అనేక పదార్థాలు తయారయ్యాయి కాబట్టి పంచభౌతికమైనటువంటి ఈ ద్వైతము మూర్తామూర్త ద్వైతం ఇక్కడ మరి అలా ఉంది ప్రకరణం సత్యత్యత్యాభవతను ఉంది కదా అలా విడతీశారు కనుక ఆ మాటలే వాడుతున్నారు కాబట్టి ఈ మూర్తామూర్త రూపంగా ఉన్నటువంటి ఈ ద్వైతము లేక నానా ఏది కలదు ఇది ఈ నానాత్వంలో మీరు అలా పైకి వెళ్ళ నానాత్వంలో తారతమ్యం ఉంటుంది తారతమ్యం అంటే తర తమ తరా తర ఆ తరా తమా అంటే తరా అంటే కంపేరిటివ్ తమ సూపర్ గుడ్ బెటర్ బెస్ట్ ఆ బెటర్కి తరా అంటారు బెస్ట్కి తమా అంట సంస్కృతంలో ఉత్ ఉత్తర ఉత్తమ ఆ ఉత్తమాలు ఉండే తమ ప్రచయం ఉత్తముడు అంటే అందరికంటే గొప్పవాడు సో సుందర సుందర తర సుందర తమ క్లేశోధిక తర అధిక అధిక తర తరప్రచయం ఈ తరప్రచయము తమ ఇవి ఆ దాన్ని బట్టి వచ్చింది తరతమ భావము దాని తారతమ్యము తరతమ యాచరిస్తే తారతమ్య సో దట్ ఈస్ ది లోవర్ అండ్ హైయర్ హైరార్కి సో ఈ హైరార్కి అనేది ఏదైతే ఉన్నదో ఈ హైరార్కీలో మీరు అలా పైకి వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళడానికి మరొక స్థానము లేదు అనే హయ్యెస్ట్ పాయింట్కి మీరు వెళ్తే ఎక్కడికి చేరతారు హిరణ్య గర్భుడి దగ్గరికి చేరతారు ఆ హిరణ్య గర్భుడే సవిత సవిత అంటే సూర్య భగవానుడు ఆయనే సమస్త జగత్తును సృష్టించి పోషిస్తున్నాడు అధ్యతనే ఆయనకి సవిత అని పేరు ఆయనే గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఆయనయో సూర్య మండలాంతర్గతుడై ఉంటాడని ఉపాసన చేయబడతాడు కాబట్టి ఉత్కర్షలో హయ్యెస్ట్ తీసుకోవాలి అపకర్షలో లోయెస్ట్ తీసుకోవాలి కాంటెక్స్ని బట్టి తీసుకుని ఆ భేదాన్ని నివారణ చేయాలి చేస్తే అప్పుడది చక్కటి అభేదాన్ని ప్రతిపాదించినట్టు అవుతుంది అందుకోసం అనే శృత ఏం చేస్తుందంటే మూర్తామూర్త లక్షణమైన ఏ ద్వైతము నానాత్మము కలదో దానిలో కల్లా సర్వోత్తమ స్థానమైన హిరంగగర్భస్థానాన్ని సూర్యమండలాంతర్గతంగా స్వీకరించింది అది తీసుకుంది సచేత్ పురుషగత విశేషోపమర్దేనా పరమానందమపేక్ష సమోభవతి అది సమోభవతి అంటే సమోభవతి చేత్ ఆ చేత్ అక్కడికి వస్తుంది సచేత్ అని కదా సో ఆ సవితృ మండలాంతర్గతుడైనటువంటి ఏ హిరణ్య గర్భుడు ఉన్నాడో ఆయన ఆనందము అక్కడ ఆనందం ఉంది ఆ లోకస్లో ఆనందాన్ని తీసుకోండి ఇక్కడ వీడు పురుషుడు ఉన్నాడు వీడు దేవదత్తుడు దేవదత్తులు అంటే మిస్టర్ జాన్ లేకపోతే రామారావు సుబ్బారావు ఏదో పేరు వీడు ఉన్నాడు వీడు పొద్దున్న లేస్తే అన్ని కంప్లైంట్లే వీడికి కాఫీ తాగినప్పుడు ఓపెసరానందం మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఇంకో పిసరానందం అలా వస్తూ ఉంటుంది వీడి ఆనందాలు వీడు ఆనందం పిసరంత కానీ పురుషగత విశేష ఉపమర్దేన వీడు ఉపాధి ఆ జీవత్వోపాధి ఆ చిన్న ఆనందం వీడిది ఓ అక్కడ పెద్ద ఆనందం అని ఆ తేడా విశేషం అంటే భేదము ఈ భేదం ఉపాధిని బట్టి వచ్చింది ఆ విశేషాన్ని కనుక ఉపమర్థం చేసేస్తే అంటే తిరస్కరిస్తే వివేకం చేత తిరస్కరించాలి ఉపాధి వేరేనండి ఉపాధిలో ప్రకటమయ్యే చైతన్యము వేరే అనే ఆ విధంగా వివేకం చేత తిరస్కరించాలి ఇప్పుడు ఒక్కొక్క పిల్ల ఉంది దానికి బ్రెడ్ ముక్క దొరికినప్పుడు ఆనందాన్ని పొందుతుంది ఒక మహా ఉన్నాడు ఆయనకి ఏదో కప్పు కాఫీ ఫస్ట్ క్లాస్ ఇస్తే ఆయనకు ఆనందం పొందుతాడు ఈయన ఆనందము ఆ కుక్క ఆనందము రెండు ఒకటేనంటే బాగుండదని చెప్పేసి అనకపోయినా బట్ వస్తుత ఒక్కటే శ్రీకృష్ణుడు అలాగే చెప్పాడు కాబట్టి ఎందుకంటే ఆనందంలో భేదం లేదు ఆనందంలో అహం అహంకారం ఉండదు నేను గొప్ప విద్వాంసు అన్నది ఆ గొప్ప విద్వత్తు అహంకారాన్ని ఆశ్రయించి ఉంటుంది అహంకి లక్షణం అది అహంకారం అని తిరస్కరించేశారు ఆనందంలో ఇంక తిరస్కరిస్తే అహం లక్షణం ఇంకే ఉంటుందండి అదిపోతుంది కాబట్టి ఈ విధంగా ఆ విశేషమును అంటే దట్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ ఎక్వైర్డ్ డ్యూ టు అసోసియేషన్ విత్ ఉపాధి ఆ విశేషాన్ని ఎప్పుడైతే తిరస్కరించారో వివేక బలం చేత అప్పుడు ఆనందం ఏమైపోతుంది సమోభవతి సమానమైపోతుంది అలా సమానం అంటే సూర్య మండలాంతర్గతమైన ఆనందము నా హృదయంలో ఉండే ఆనందము సమానమైపోతే మై గుడ్నెస్ ఇంకీ తారతమ్యం అంతా ఏమవుతుంది అంతా తిరస్కరింపబడినట్టు అవుతుంది తారతమ్య తిరస్కారం చేసి వస్తువు యొక్క ఏకత్వాన్ని బోధించడం కోసం శృతి ఆ విధంగా ఇక్కడ పురుషుణ్ణి అక్కడ సూర్యుణ్ణి పెట్టి మధ్యలో ఏకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తోంది అని అంటున్నారు అలాగా సమం అయ్యే పక్షం సమైతే నా కశ్చిత్ ఉత్కర్షో ఉత్కర్ష అపకర్షోవా తాం గతిం గతస్యా అని సో అటువంటి అభిన్న స్థితిని పొందిన వాడికి తాం గతిం గతస్య సర్వ విశేషములను ఉపమర్దం చేసి అంటే ఈ ఫినామినన్ అని చూసుకుంటూ ఇక్కడో ఫినామినన్ వీడున్నాడు వీడో ఫినామినన్ కదండి వీడి లైఫ్ అంటే ఫినామినన్ సూర్యుడు అనదర్ ఫినామినన్ ఈ ఫినామినన్ చూసుకుంటూ ఈ భేదాలనే పట్టు కూర్చుంటే వాడికి భయం తప్పదు వాడు భయంలోనే ఉంటాడు కానీ పాంగతి గతస్య ఈ ఫినామినన్ ఫినామినా అన్నీ కూడా సంభవము అవుతూ ఉండేటువంటి ఏ నౌమినన్ కలదు అంటే ఆ వస్తువు ఏదైతే కలదో బంగారము ధాతువు ఏదైతే కలదో ఆనంద సచి ధాతువు ఏదైతే కలదో దానిలో ప్రతిష్ఠితుడయ్యాడు అదే నా స్వరూపము అని తెలుసుకున్నవాడు అంటే బ్రహ్మవిత్ తాం గతిం గతస్య వారికి తక్కువ అనేది ఎక్కువ అది అంతా సమాధానం నా కశ్చిత ఉపక ఉత్కర్ష నా అపకర్షి నేను ఎక్కువ నువ్వు తక్కువ వాడువే అని అనేవాడు వాడు జ్ఞానంటారా జ్ఞానంటారా వాడు అజ్ఞాని ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఆత్మజ్ఞాని వాడు నేను ఎక్కువ నువ్వు తక్కువ నేను మాట అసలు మాట్లాడ వాడికి అసలు ఆ తోచది అలాగా ఆ భేదబుద్ధే కలగదు ఎందుకంటే ఆ జ్ఞానం కనుక ఆ ఉత్కర్ష అపకర్షలన్నవి ఆ పరిచ్ఛన్నమైన జీవభావానికి అతుక్కుపోయిన వాళ్ళ కోసం కానీ ఆ తాం గతి ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళకి ఈ ఉత్కర్షలు అపకర్షలు లేవు అని ఎంత బలంగా చెప్పినట్టు అయిందో చూడండి స అని చెప్పడం జరిగింది అప్పుడు మాత్రమే ఆ అభయము అనే మాట సిద్ధిస్తుంది ఇది ప్రారంభం అభయంతో ప్రారంభించాం ఈ అభయంతో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అదే అని అంటారు అభయం అధ సోభయంగతో భవతి అని ప్రతిష్టాం విందతే అభయముకు స్థిర స్థితిని పొందుతాడు చెప్పినటువంటి మాటకి इपड़ युक्ति निरूपण पूर्ति स युषे यदि एकटे अस्मा अंदमो अस्मा प्रेत्यामयत्मापसक्रामती ఈ పదాలని ఈ రెండు వాక్యాలని మనం ఇప్పుడు వ్యాఖ్యానం చేద్దాం భాష్యం అస్థి నాస్తి ప్రశ్న మూడు అనుప్రశ్నలు ఉన్నాయి మొదటి అనుప్రశ్న బ్రహ్మ అస్తివా నాస్తివా ఆ అనుప్రశ్నకి సమాధానం చెప్పడం పూర్తయింది ఏం సమాధానం చెప్పారు బ్రహ్మ అస్థి అని చెప్పారు అదే అంటారే కార్యరసలాభ ప్రాణ కార్యరసలాభ ప్రాణనాభయ ప్రతిష్టాభయర్శనోపత్తిభ్య దర్శనోపత్తిభ్య అస్వ తత్ ఆకాశాది కారణం బ్రహ్మా అని సమాధానం చెప్పారు ఆ ప్రశ్నకి అస్థివా నాస్తివా అంటే అస్థి బ్రహ్మ బ్రహ్మం ఉన్నది ఉందని ఎలా చెప్పగలరు ఆకాశాది కారణం బ్రహ్మ అస్థి ఆకాశముతో మొదలుపెట్టి పంచభూతాలు అవి ఉన్నాయి కదా ప్రత్యక్షాలేగా మన శరీరంలో ఉండే భోజనం చేసిన పదార్థాలు శరీరం అవుతాయి ఇదంతా పంచభూతాత్మకమే కాబట్టి ఈ పంచభూతములు ఈ పంచభూతముల నుంచి నిర్మాణమైన సమస్త జగత్తుకి కారణము బ్రహ్మ కార్యముంటే మరి కారణం ఉన్నట్టే కాబట్టి ఆకాశాది కారణం బ్రహ్మ అస్థి ఒకటి చెప్పారు ఇంకా ఏమిటి కార్య మొట్టమొదటి హేతు కార్య కార్యము మనకి ఉపలభ్యమవుతోంది పంచభూతాత్మకమైన కార్యము ఈ కార్యాన్ని బట్టి ఆకాశాది కారణం బ్రహ్మస్థి అని మొట్టమొదటి చెప్పారు చెప్పి ఉపపత్తిభ్య అంటున్నారు చూడండి కార్య రస ఎట్సెట్రా ఉపపత్తిభ్య ఈ యుక్తుల చేత ఈ యుక్తుల్లో మొట్టమొదటి యుక్తి ఏమిటి కార్య కార్యము ఉన్నది కనుక కారణము ఉన్నట్లే ఆకాశాది కార్యాలు మనకి చెప్పారు దాన్ని బట్టి కార్యాన్ని బట్టి కారణాస్తిత్వాన్ని నిర్ధారణ చేశారు మొదటి యుక్తి రెండవది రస రసో వైసహ రస రసం అన్నది అనుభవంలో రసం అంటే ఆనందానుభవం ఈ రసానుభవాన్ని బట్టి బ్రహ్మ మనం ఇదంతా నిరూపణ రసలాభము రసాన్ని వీడు పొందుతున్నాడు రసగృహ్యేవాయం లబ్ధ్వానంది భవతే లాభం ఉన్నది కదండి రసలాభం ఈ రసలాభాన్ని బట్టి ఆ రసాత్మకమైనటువంటి బ్రహ్మ అస్థి అది చూశాము తర్వాత ప్రాణన ఆకాశ ఆనందో ఈ ఆనందస్వరూపమైనటువంటి బ్రహ్మ ఈ చిరాకాశ రూపంగా హృదయంలో లేకపోతే వీడు గాలి పేల్చడము విడిచిపెట్టడము ఇతర ఈ ప్రాణశక్తికి సంబంధించిన క్రియలను చేయటం సంభవం అయ్యేది కాదు వీడిని మీరు నిద్రపోతే మొన్న నిద్రపోలేదనుకోండి మొన్నడు పాట పనులు బాగా చేసుకోగలుగుతారా రాత్రి నిద్రలేదు మొన్నడు పనులు అమటికి నేనే రాత్రి నిద్ర తగ్గితే పొగలు పాఠం చెప్పలే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది ఓ రోజు చెప్తాను రెండో రోజు రాత్రి కూడా నిద్రపోకుండా అయిపోయింది అనుకోండి ఏదో అడ్డొచ్చి ఇంకా మొన్నటి పాఠం లేదంతే పాఠానికి చుట్టూ పోనీ అలాగే నేను వెళ్ళి నిద్రపోతానంటే నిద్ర పట్టదు తెలివిగానే ఉంటాను కానీ ఓపిక బుద్ధి పనిచేయదు ఒళ్ళు పనిచేయదు కాబట్టి అంటే నిద్రలో ఆనందాన్ని అనుభవించాలి కాబట్టి ఈ రసలాభము అనే హేతు చేత తర్వాత ప్రాణన ఈ ప్రాణాది ప్రాణశక్తి యొక్క ఉనికిని బట్టి ప్రాణశక్తి యొక్క మహిమని బట్టి దీనికి మూల స్థానంలో ఉండేటువంటి పరబ్రహ్మ ఆత్మ చైతన్యం దానిని మనం తెలుసుకున్నాము ఇది అయింది తర్వాత అభయ అభయప్రతిష్ట విద్వాంసు అభయం లభిస్తోంది మనం చూసాం అది ఈ అభయం ఎందువల్ల లభిస్తోంది అంటే ఆ బ్రహ్మ ఆత్మరూపంగా అనుభవ అవడం చేతనే అభయం లభిస్తుంది కాబట్టి అభయప్రతిష్ఠ కూడా అస్థి బ్రహ్మ అని ఒక హేతువు అవిద్వాంసుడికి భయం ఉన్నది భయహేతువు భయదర్శనం ఉన్నది భయం కనబడుతూ ఉన్నది ఈ భయహేతువు బ్రహ్మ భిషాస్మాత్వాతపోవతి ఇగో ఇన్ని హేతువుల చేతను ఎన్ని హేతువులు వచ్చాయి కార్య రసలాభ ప్రాణన అభయప్రతిష్ట భయదర్శన ఉపపత్తిభ్య ఈ ఐదు యుక్తుల చేత అస్థి బ్రహ్మ అని చెప్పాం దాంతో ఇంకా ఆ ప్రశ్న సెటిల్ అయిపోయింది కదండి ఇంకా ఏమైనా మిగులుందా ప్రశ్న సెటిల్ అయిపోయింది అదే అంటారు ఆయన అపాకృత అనుప్రశ్న ఏక అపాకృతం అంటే కొట్టేయటం ప్రశ్నని కొట్టేస్తారు కదా ఇలా పెన్సిల్ తోటి కొట్టి కొట్టేస్తారు కొట్టేయడం అంటే సెటిల్ అయిపోయిందని అర్థం ఒక ప్రశ్నని ఒక అనుప్రశ్నని కొట్టేసినాము ప్రశ్న కొట్టేసాము కొట్టేసేయడం అంటే మాకు తెలిసిపోయింది వెరీ గుడ్ ఇంకా రెండు అనుప్రశ్నలు ఉన్నాయి మూడు మొత్తం అనుప్రశ్నలు అథాతోను ప్రశ్న కదా ద్వాన్య ద్వావన్యాను ప్రశ్నవు ఇంకో రెండు అనుప్రశ్నలు ఉన్నాయి అవి ఏమిటో ఆయన గుర్తు చేస్తున్నారు విద్వద విదూషో బ్రహ్మ ప్రాప్త్య ప్రాప్తి విషయ అది ఈ రెండో అనుప్రశ్న ఏమిటో తెలుసు రెండో అనుప్రశ్న అవిద్వాంసుడు గురించి అజ్ఞాని గురించి మూడో అనుప్రశ్న జ్ఞాని గురించి ఉతా విత్వా నముల్లోకం ప్రేత కశ్చన గచ్చతి అది రెండవ అనుప్రశ్న ఏమంటే అజ్ఞాని జ్ఞాని నేను గుర్తు చేస్తున్నా మీకు ఇదంతా అయిందే నాకు టైం లేదు అయినా గుర్తు చేస్తున్న పాపం మిమ్మల్ని ఎందుకు పొంది పెట్టాలి అజ్ఞాని జ్ఞాని ఉన్నారు కదా అజ్ఞాని ఆత్మ బ్రహ్మేనా ఎస్ జ్ఞాని ఆత్మ కూడా బ్రహ్మేనా ఎస్ మరైతే అజ్ఞాని కూడా బ్రహ్మను పొందేసేయాలి కదా జ్ఞానే పొందాలనే గొప్పే ఉంది అజ్ఞాని కూడా పొందాలి కదా అది రెండో అనుప్రశ్నం అంటే అలా కాదండి అజ్ఞాని పొందడండి అజ్ఞాని పొందితే మరి బ్రహ్మవిధాప్నోతిపరం అని చెప్పడం ఎందుకు బ్రహ్మవేత్త పొందుతాడని చెప్పడం మూడవ ప్రశ్న ఏమిటంటే అజ్ఞాని జ్ఞాని ఇద్దరికీ ఆత్మ ఒకటే అయినప్పుడు అజ్ఞాని పొందకపోతే అజ్ఞాని మాత్రం ఎందుకు పొందుతాడు అని మూడవ ప్రశ్న ఈ మూడు ఇవి రెండు ఇవి కాబట్టి విద్వాంసుడు పొందుతాడా పొందడా అన్నది మూడవ ప్రశ్న అజ్ఞాని పొందుతాడా పొందడా అన్నది రెండో అనుప్రశ్న ఈ విద్వద్ అవిద్వత్ విద్వాంసుడికి ప్రాప్తి అవిద్వాంసుడికి అప్రాప్తి ప్రాప్తి అని చెప్తే పొందడేమో అన్నది ప్రశ్న అవుతుంది అప్రాప్తి అని ఎందుకు పొందకూడదు అన్నది ప్రశ్న అవుతుంది ఈ విధంగా ఈ రెండు అనుప్రశ్నలు మిగిలి ఉన్నాయి త్ర విద్వాన్ సమష్ణుతే నమష్ణుతే అను ప్రశ్న అంత్య ఆ రెండు అనుప్రశ్నలలో మొదటి అనుప్రశ్న అజ్ఞానిది రెండో అనుప్రశ్న జ్ఞానిది విద్వాంసుడు పొందుతాడా పొందడా ఉతా విద్వానముల్ లోకం ప్రేత కష్టన గచ్చతి ఆహో విద్వానముల్ లోకం ప్రేత కశ్చిత్ సమష్ణుత అది పొందుతాడా పొందడా అనే విద్వాంసుడు అది మూడో అనుప్రశ్న అంత్యహ మూడోది సో విద్వాంసుడు సమష్ణుతే నమష్ణుతే పొందుతున్నాడా లేక పొందుట లేదా ఇది అనుప్రశ్న అంత్య అంత అంటే ఆఖరిది రెండింట్లో ఆఖరిది అంటే రెండోది అంటే మొత్తంలో మూడోది తదపాకరణ ఉచ్యతే ఆ మూడో అనుప్రశ్నని కొట్టేయటం కోసం అపాకరణం అంటే కొట్టేయటం దాన్ని కొడి కొట్టేయడం ఏంటంటే అది తెలుసుకోవడం కోసం ఆయన భాషకర్లు ఆ పదవి ఎలా వాడారో చూడండి ఆయన అపాకరణం అపాకరణం అంటే కొట్టేసుకుంటాం సో టిక్ మార్క్ పెట్టి తీసిపారేయడం సో దాన్ని కొట్టేయడం కోసము అంటే దాన్ని తెలుసుకోవటం కోసము ఉచ్యతే చెప్పబడుచున్నది ఏమని అస్మాలోకాప్రీత్య ఏమంటే అయితే మూడో అనుప్రశ్న చెప్తే రెండో దాని మాట ఏమిటండే మరి వరసలో చెప్పాలి కదా మధ్యమో అనుప్రశ్న అంత్యాపాకరణదేవ అపాకృత ఇది తపాకరణాయ నయత్యతే మూడవ ప్రశ్న కొట్టేస్తే రెండవ ప్రశ్న కొట్టేసినట్టే అవుతుంది మధ్యమహ అను ప్రశ్న మధ్యలో ఉండే అనుప్రశ్న అంత్య అపాకరణాదేవా మూడవ ప్రశ్నను కొట్టేసిన వలననే అపాకృత ఇది అది కూడా కొట్టివేయబడుము మూడవ ప్రశ్నకి చెప్తే సమాధానం రెండవ ప్రశ్నకి మీరేసేయట్లేదు మీరు మీరే అంటారు అది తెలిసిపోయింది లేని మీరు రెండోది చెప్పక్కర్లేదు అంచేతనే శృతి ఏం చేస్తుందంటే తదు అపాకరణాయ నైయత్యతే మధ్యమాను ప్రశ్నని కొట్టేయటానికి ఏమీ వాక్యం చెప్పటం లేదు బికాస్ మూడోది కనుక చెప్పేస్తే రెండు సెటిల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు వాక్యం దగ్గరకు వస్తాం ఏమిటి ఆ వాక్యం ఏమిటి ఏదంటే అస్మాల్లోకా ప్రేత్య ఈ లోకము నుండి ప్రేత్య ఎవడో ఒకడు విద్వాంసుడనమాట అది ఏదమన్నమయమాత్నముపసంక్రామతి అదివాక్య స కిత్వక్తం బ్రహ్మా ఉత్సృజ్య ఉత్కర్షాపకర్షం అద్వైతం సత్యం జ్ఞానమనంతమస్ వేత్తి అక్కడ వాక్యం ఏంటి సయవిత్ అస్మాల్లో ప్రేత ఏతమన్నమయమాత్మానము సంక్రాయం విత్ సహ య అంటే అట్టి ఎవడైతే అట్టి ఎవడైతే అంటే ఎవడైనా కశ్చిత్ ఎవడో యహ అంటే యశ్చిత్ అనర్థం కూసోయవ అర్థం జ్ఞానము దగ్గర ఇంకా మీకు విభాగం ఏమి ఉండదు జ్ఞానం దగ్గర ప్రాణం దగ్గర భేదాలు ఏమి ఉండవు మీరు ఎంత భేదాలని పట్టుకొచ్చేసి పెట్టేద్దామన్నా అది ఎప్పటికోప్పటికి డిఫీట్ అయిపోక తప్పదు ఇప్పుడు రిజర్వేషన్ పాలసీ మీరు ఎంత బలంగా దాన్ని రుద్దినా ఎప్పటికోపడికి డిఫీట్ అయిపోతుంది ఇప్పుడు అయిపోయిందా డిఫీట్ అయిపోయిందా ఇంకా ఉందంటారా ఇంకేమీ లేదు అంచేత విశ్వనాథ ప్రతాప్ సింగ్ గారు బెంగపెట్టుకున్నారా బెంగపెట్టుకుని ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ ఉండాలి అని పాపం ఇప్పుడు దేశమంతా తిరుగుతున్నారు ఎవరు వింటలేదు ఆయన మాట సో అది ఎందుకంటే నేను అనుకున్నది ఒక పర్టికులర్ క్యాస్ట్ గురించి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు ఒకప్పుడు రిజర్వేషన్ ఉండేది అది తప్పు ఇప్పుడు రిజర్వేషన్ ఉంది ఇది అది తప్పు అయితే ఇది మాత్రం తప్పకా రైట్ అవుతుందా ఇట్ ఈస్ అ టెంపరీ మెషర్ ఇట్ హ్యాస్ ఇట్ హ్యాస్ ఔట్ సర్వ్డ్ ఇట్ అవుట్ ఇట్స్ పర్పస్ అండ్ ఇట్ విల్ గోవే యూ యూ డి నాట్ పూస్ ఇట్ అవే ఇట్ విల్ గోవే ఎనివే కమింగ్ టు ది పాయింట్ మీరు డిఫరెన్స్ని నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే జ్ఞానం విషయంలో ఆ డిఫరెన్స్ ఓ నాటికి పోతుంది అది మిగలదు అది ఎందుకంటే అది అది అసహజం కనుక ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళారనుకోండి మీరు ఎలాగా ఎంత తంటాలు పడ్డా బుద్ధిమంతుడు స్కిల్ఫుల్ పర్సన్ వాడే కొట్టేస్తాడు ఉద్యోగం ఇవాళ రేపైనా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీ ప్రాణశక్తి మీ శరీరంలో ఉండే ప్రాణశక్తిని చూసి వైద్యం చేస్తాడా లేకపోతే మీ పేరు చూసి వైద్యం చేస్తాడా మీ పేరు చూసి పేరు వెనక్కాలు పెట్టుకుంటారు క్యాస్ట్ ఏదో ఏదో పెట్టుకుంటా పేరు వెనకాల పెడతారు పెడితే మా క్యాస్ట్ ఇది అని ఊరికి తెలుస్తూ ఉండటం ఒకప్పుడు ఒక ఆయన కృష్ణ అని ఉండేవారు ఏదో ఇప్పుడు ఆయన పేరు ఏమైనా పెట్టుకున్నారంటే కృష్ణ మాదిగ అని పెట్టుకున్నారు సో హీ వాన్స్ హిజ్ క్యాస్ట్ టు పెరి ప్రెగ్నైజ్ లైక్ ఎవ్రీబడీ ఎల్స్ హీఈ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అనూషువల్ లైక్ ఎవ్రీబడీ ఎల్స్ డాక్టర్ ఆ పేరును చూసిన వైద్యం చేస్తానండి చేయడు ఎందుకని బికాస్ దే డోంట్ మీన్ ఎనీథింగ్ సో ప్రాణశక్తి దగ్గర జ్ఞానశక్తి దగ్గర రెండు శక్తులు ఉన్నాయి ఈ రెండు శక్తులు ఆత్మచైతన్యం నుంచి పుడతాయి ఆ రెండు శక్తులలో ఈ భేదాలు ఏ ఉండవు అది వీడు ఆ సత్యాన్ని వీడు తెలుసుకున్నాడు యహ్ కశ్చిత్ ఏవం యథోక్తం బ్రహ్మ ఆ వేత్తి ఈ పైన చెప్పినటువంటి మీరు ఆ పదాలను చూసుకోవాలి అవి వాక్యం ఎక్కడోకడు ఉంటాయి ఈ విధంగా పైన చెప్పిన బ్రహ్మని తెలుసుకున్నాడు బ్రహ్మను తెలుసుకున్నాడంటే ఎలా తెలుసుకుంటాడండి పాజిటివ్గా తెలుసుకునేది లేదు నెగిటివ్గానే బ్రహ్మని అంటే రాంగ్ ఐడియాస్ని తోసిపుచ్చే తెలుసుకోవాలి ఉత్సృజ్య ఉత్కర్షాపకర్షం వేత్తి బ్రహ్మ ఉత్సృ బ్రహ్మను విడిచిపెట్టని కాదు బ్రహ్మను విడిచిపెడితే ఇంకేముంది ఉత్ ఉత్కర్షాపకర్షం ఇదిగో వీడు ఎక్కువ వీడు తక్కువ నేను జీవుణ్ణి భేదం ఎంతవరకు తోసిపుచ్చాలంటే ఆ లెవెల్ వరకు తోసిపుచ్చాలి నేను జీవుణ్ణి ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి హిరణ్య ఈశ్వరుడు అంతవరకు భేదాన్ని తోసిపుచ్చి ఆయన ఉత్కర్ష నేను అపకర్ష అంటే వీడు కెంకరుడేగా మరి అంతవరకు భేదాన్ని తోసిపుచ్చి వేదాంతం ఏం చేస్తుందంటే ఇట్ బ్రింగ్స్ హెవెన్ టు ది ఎర్త్ it makes man to god that is what vedanta does nothing in between man superman ayithe zaldo divine man ayithe zaldo man is brahma nothing less than that heaven is here and now within me so no in between business so utkarsa apakarsa smallest difference daggirinchi highest difference varaku unnatuvanti bheda bhavanni poornamga tholaginchi ఎప్పుడైతే భేదభావాన్ని మీరు తొలగిస్తారో ఇంకేం మిగులుతుందండి అద్వైతం సత్యం యూనిటరీ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ వేదాంత దట్ ఇట్ రికగ్నైజెస్ యూనిటీ ఇన్ ఎగ్జిస్టెన్స్ దెర్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఎవరివేర్ ప్రతి అనుభవమే ఎగ్జిస్టెన్స్ బట్ దేక్ ది ఎగ్జిస్టెన్స్ టు బి మెనీ నో ద ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్ యూనిటరీ ఎగ్జిస్టెన్స్ అంచేత స్వామి వివేకానంద అంటాడు I am a speck of the same reality of which the sun is another speck. This is his statement. This is his statement. Then the statement is written. Sayasya yam putu se yasya sa vadicye sa ekaha. Then English no is written. Ananta sa satchyani keilo neno ka speck ne surjudi nko speck. Aren't they? ఎస్పెక్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఒరిజినల్ సో ఆ విధంగా సర్వ విధములైనటువంటి ఉత్కర్షాపకర్షణలను తొలగించేస్తే అద్వైతం సత్యం మిగులుతుంది యూనిటరీ ఎగ్జిస్టెన్స్ ఎ నాన్ డ్యూయల్ ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ అది మిగులుతుంది అదే బ్రహ్మ అదే సచ్చిదానంద బ్రహ్మ అంటే అద్వైతం సత్యం అదే జ్ఞానం కూడా సత్త వేరు జ్ఞానం వేరు అనుకునేరు అదే జ్ఞానం అదే అనంతం కూడా ఎందుకని భేదం దాని నుంచి తొలగించేసాం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇప్పుడు ఆ బ్రహ్మ కంటే నేను భిన్నంగా ఉంటానండి నేను ఆ బ్రహ్మలో విలీనమైపోయాను తరంగం వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది తరంగం సముద్రం అయిపోయింది తరంగం సముద్రం అయిపోతే ద్వైత అయ్యో పాపం తరంగానికి తరంగత్వం పోయింది అన్నాడు అంటే అద్వైత అన్నాడు ఊరు వెర్రివాడ తరంగత్వం పోవడం తరంగత్వం మిథ్య సముద్రత్వం వచ్చింది అది చూసుకోమన్నాడు సో సముద్రత్వం వచ్చిందండి తరంగత్వం పోవడానికి అంటే తర ఈ పరిచ్ఛిన్నత్వం వీడి ఏడు మొహం ఈ ఏడుపు పోయితే అదే అదేం పోద నేను జీవుణ్ణి అయోగ్యుణ్ణి కింకరుణ్ణి దాసుణ్ణి ఎందుకు ఇది బట్ విల్ డూ ఇట్ అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే అలాగే దీనంగా అలాగే కింకరుణ్ణి కింకరుణ్ణి దాసుణ్ణి అంటూ భక్తికి ఉపకరిస్తుంది అని ఓకే టు ఎన్ ఎక్స్టెంట్ ఇట్ హెల్ప్స్ ఇనీషియల్లీ బట్ యూ షుడ్ నాట్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్ ఎన్ అడిక్షన్ నేను దాస ఉన్నానో లేకపోతే నేను కింకర్ ఉన్నానో కొన్ని పైకంటే అనొచ్చు కానీ హ్యూమిలిటీ ఉండొచ్చు కానీ దట్ హ్యూమిలిటీ షుడ్ నాట్ బికమ్ అని ఇల్నెస్ కాబట్టి ఊరికే నేను నేను అయోగ్యుండి ఉంటే అదేదో గొప్ప స్పిరిచువాలిటీ అనుకుంటే అది పొరపాటు అది స్పిరిచువాలిటీ కాదు మరి వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అహం బ్రహ్మాస్మి దట్ ఈస్ ది స్పిరిచువాలిటీ కాబట్టి ఆ విధంగా అహం అస్మి ఇత్యేవం వేక్తి సాయ ఏ వం విత్ ఈ విధంగా తెలుసుకోవాలి ఆ విధంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు ఏవం విత్ వాడికి ఏవం విత్ అని పెట్టాడు నోవర్ దస్ డజ్ నోవర్ హి నోస్ దిస్ వే హి నోస్ హిమ్సెల్ఫ్ దత్ ఎవడైతే ఉంటాడో సాయ ఏ విత్ వాడికి ఏమవుతుంది సో ఏ వంశస్ ప్రకృత పరామర్శార్థత్వాత్మంటే ఏవం శబ్దానికి మీరు ఇలా అర్థం ఎందుకు చెప్పారు ఏవంవిత్ అంటే బ్రహ్మ తన స్వరూపాన్ని ఇలాగ బ్రహ్మరూపంగా తెలుసుకున్నాడు అని అలా ఎందుకు అర్థం చెప్పారంటే ప్రకృతం అదే కనుక ఈ విధంగా తెలుసుకున్నాడు అంటే ఈ విధంగా అనేదానికి అర్థం ఎక్కడ దొరుకుతుంది ఆ చాప్టర్లోనే ఆ వాక్యానికి పైన ఉన్నదంతా చూసుకోవాలి అప్పుడు అది ఈ విధంగా అని అవుతుంది డజ్ అంటే అలాగే రాస్తారు కదండి దజ్ అంటే అర్థం ఏంటి ఎక్కడ ఉంటుందో ఆ దజ్కి అర్థం దాని పైన ఉంటుంది కాబట్టి పైన సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ నుంచి ఉత్కర్షాపకర్షలు చెప్పుకొచ్చి ఇవన్నీ నిరాకరించి ఏకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కనుక ఏవం విత్ అంటే ఎవడైతే ఈ ఉత్కర్షాపకర్షాలని త్రోసిపుచ్చి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అహమస్మి అని తెలుసుకుంటాడు అలాగనే అర్థం చెప్తాము బికాస్ ద ప్రకృత పరామర్శ ప్రకృతం ఏదో దాన్నే స్పృశిస్తుంది దాన్నే నిర్దేశిస్తుంది ఏవం అనేటువంటి సర్వనామ సో ఆ విధంగా చెప్పడమైనది ఓకే బాగుందండి చెప్పారు బాగానే ఉంది ఈ ఏవం విత్ ఉన్నాడేవిడు ఏమిటంటారు వాడి గురించి వాట్ అబౌట్ హిమ్ సయ సయ ఏవం విత్ యహా ఏవం విత్ సహా ఎవడైతే ఏవం విత్ ఉన్నాడో సహా వాడు వాడు ఏమిటి స వాట్ ఈజ్ వాట్ హీ సో వాట్ ఈస్ దాట్ యూ వాంట్ టు సే అబౌట్ హిమ్ ప్రేత్యా అది అట్టి ఏం విత్ అంటే ఇటువంటి అద్వయ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు అస్మాత్ లోకా ప్రేత్య ఈ లోకము నుండి ఈ లోకం అంటే ఏటో ప్రేత్య అంటే ఏటో తెలవచుకోవాంది ఈ లోకం అంటే ఏమిటో తెలియాలి కదా దృష్టాదృష్టేష్ట విషయ సముదాయోహి అయం లోక లోక శదానికి లోక్యతే ఇది లోక అంటే భోగ సముదాయము అని అర్థం లోక్యతే భుజ్యతే ఇది లోక ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు లోకము అంటే మనుష్య లోకము స్వర్గలోకము అని ఉరికేదో అలాగంటే పేరు యాజ్ ఎ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం కాదు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేప్పుడు ఎ వర్డ్ అని ట్రాన్స్లేట్ చేస్తే ఇట్ డజన్ మీన్ మచ్ బట్ సంస్కృతంలో వేదంలో ఆ లోక శబ్దాన్ని ఎలా ఏ అర్థంలో ప్రయోగిస్తారంటే నేను ఇది చెప్పాను చాలాసార్లు ఈ ఇండివిజువల్ ఉన్నాడా వీడు భోక్త హీఈస్ ది ఎంజాయర్ ఫస్ట్ ఫార్మోస్ట్ వీడు భోక్త నిద్రలేస్తూనే ఎవడు నిద్రలేస్తాడు భోక్త నిద్రలేస్తాడు భోక్త నిద్రలేచాక వాడికి ఒక ఇల్లు వాకిలు తర్వాత వస్తాయి ముందు భోక్త నిద్ర ఆవురు ఆవురు అంటూ వీడు అది భోక్త నిద్రలేస్తాడు వీడు భోక్త ఇప్పుడు వీడు నిద్రలు వేచాడు నిద్ర లేచిన వెంటనే ఇల్లుంది ఎదురుకుండా ఆ ఇల్లు ఏమిటది భోగ్యము ఇల్లు పిల్ల బిడ్డలు ఉన్నారు వాళ్ళే వాళ్ళు భోగ్యులు వాళ్ళు భోగ్యులు వీడికి హీ ఎంజాయ్ దేవుడు ఎంజాయ్ అయితే పర్వాలేదు కన్స్యూమ్ కూడా చేసేస్తాడు సో హీఈ్ ది భోక్త ఆ ఉంది వాట్ ఈజ్ ఇట్ భోక్తా హీ ఎంజాయ్స్ దాని బెనిఫిట్స్ అన్నీ వీడికి వస్తాయి కదండి కార్డు మీద రాసుకుంటాడు వాడి టైటిల్ కింద పెట్టుకుంటాడు అంటే ఈజ్ ఎంజాయింగ్ ఇట్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేస్తాడు ఇంకో తోటికి వెళ్ళినప్పుడు కూడా ఎంజాయ్ చేసేస్తాడు ఇప్పుడు కట్నం అడిగేప్పుడు అబ్బాయి క్వాలిఫికేషన్తో పాటుగా తన క్వాలిఫికేషన్ కూడా చెప్తాడు నేను మేనేజర్ని ఉండవు కొంచెం కట్నం ఇంకో లక్ష ఎక్కువ పోయినా కాబట్టి ఈజ్ ది భోక్త సో వీడి వీడి భోక్త అయితే వీడి చుట్టూ ఉన్నది ఏమవుతుందండి భోగ్యం అవుతుంది లోకం అంటే అదే పేరు దాని పేరే భోగ్యం లోకమన్నా భోగ్యమన్నా ఒకటే లోక్యతే భుజ్యతే ఇది లోక ఈ భోగ్యము ఈ లోకంలో ఏముంటాయి కంటికి కనబడే భోగాలు ఉంటాయి దృష్ట మరి స్వర్గలోకం కూడా మరి లోకమే కదా అవి కంటికి కనబడని భోగాలు అదృష్ట దృష్ట అదృష్ట ఇష్ట విషయ సముదాయ ఇష్ట విషయములు అంటే వీటి చేత కోరబడే విషయములు అంటే భోగ్యములు వీటన్నింటినీ కలుపుకుంటే ఒక లోకం వస్తుంది వీడి లోకంలో పరిచ్ఛిన్నుగా ఒక జీవునిగా బతుకుతూ ఉంటాడు ఇదిగో ఇది ఉంటే నాకు ఆనందం ఇది ఉంటే నాకు ఆనందం ఇది ఉంటే నాకు సుఖం అది ఏదైనా తేడా వచ్చిందంటే వీడు సుఖం విరిగిపోయి దుఃఖమే మిగులుతూ ఉంటుంది అటువంటి పరిచ్ఛిన్న భోగ ప్రవృత్తి నుండి పైకి ఎదుగుతాడు అస్మాల్లోకాత్ ప్రేత్య హి బికమ్స్ డెడ్ ప్రేత్య అంటే డెడ్ అని అర్థం he becomes dead to the world of carnal pleasures unless one is dead to this bhoga uh, propancham he cannot grow into that reality one should become dead to that to that extent it has to be rejected then only you can reach the higher state and kosam shuduti pritya ant so asa idi lokam ayaloka ante edho telusindi kada తస్మాత్ అస్మాల్లోకాత్ ప్రేత్యా ప్రత్యావృత్యా నిరపేక్షోభూత్వా అది అస్మాల్లో అటువంటి ఈ లోకము నుండి ప్రేత్య ప్రేత్య అంటే చచ్చిపోయి అని అర్థం ప్రేత మాట అక్కడి నుంచే వచ్చింది రాయిత ఇంకా వెళ్ళి ఇత అంటే గత వెళ్ళిపోయాడు ఎప్పుడు వస్తాడు ఇంకా వాపసు రాడు ప్రకృష్టం గత అంటే మరణించాడు సో ఇక్కడ నిజంగా మరణించేడని కాదండి అస్మా లోకాత్ ప్రత్య అంటే ఈ భోగ్య సముదాయమునకు మరణించాడు అంటే అర్థం ఏంటో ప్రత్యావృత్య అంటే ఇంద్రియములను భోగ్య వస్తు సముదాయము నుండి ఉపసంహరించినాడు హీస్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ప్లెషర్స్ ఆఫ్ ది ఫ్లెష్ హీ సేస్ నో టు దాట్ ప్రత్యావృత్య అంటే ప్రత్యావృత్య అంటే వాటిని